స్వప్నావస్థలలోనే రాగాది విషయములు తెలియచున్నవి సుషుక్తిలో అదృశ్య ముగుచున్నందున అవి కేవలం మనోబుద్ధులకు సంబంధించినవి అని బాధపడుచున్నది అంటే తెలిసిపోయింది బుద్ధి గురించి నాలుగు రోజుల నుంచి విచారణ చేస్తూనే ఉన్నాం మనోబుద్ధులు చైతన్యము చేత ప్రకాశించుచున్నవి మనో వాస్తవానికి మనోబుద్ధులు జడ ప్రకాశ్యం ఆత్మ చైతన్యం ఉంటేనే అవి ఏమన్నా పనిచేస్తావు అది అది లేకపోతే ఇవేం పనిచేయవులు లహించిన మాత్రాన చైతన్యం మరువడు లేదు అది వెరీ వెరీ ఇంపార్టెంట్ గాఢ నిద్రావస్థలో నువ్వు లేకుండా పోలే నువ్వు ఉన్నావు నువ్వు చైతన్యానికి నువ్వు ప్రకాశానికి నువ్వు జ్ఞానానికి నువ్వు ఆనందాన్ని సత్స్వరూపుడవు ఇలా తనను తాను గుర్తించాలి మూడవ స్థలలో అవస్థాత్రగాది విషయములు సుఖదు ఆత్మస్థాయిలో లేవని ఆచార్యులు తెలియజేస్తున్నాడు వెరీ ఇంపార్టెంట్ స్వరూప జ్ఞానంలో ఈ గొడవలేవి లేవు కేవల స్వరూపుడు పరుడు మరి నీవు మనస్సా ఆత్మయా అది ప్రశ్న వేసుకోవాలి నిర్మల గారి దగ్గర శిష్యకం చేసిన వాళ్ళందరికీ ఆవిడ ప్రశ్న వేస్తూ ఉంటారు కామన్ గా అమ్మా చైతన్యంగా ఉన్నావా మనసు అయిపోయావా మనసు అయిపోతున్నావు చూసుకోవు అంటుంటారు ఆవిడ ఆవిడ దగ్గర ఆవిడ ఊర్పును నేర్చుకోవాలి పాపం ఆవిడ ఆవిడ పేరు పెట్టింది కూడా నిర్మల ఆత్మస్వరూపనం ఏదో ఆవిడ ఏమిటంటే ఆవిడ పేరు ఏదో నాకు కూర్చోలేదు ఆ మొత్తానికి ఆవిడ పాప ఆవిడ దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ నానా కష్టాలు చెప్పుకునేవాడు వాడు జీవితం వెళ్ళబోసేవాడు వాడు మూడున్నర గంటల పా స్టోరీ చెప్తే అంతా విని ఇదంతా మనసే కదా అనేది సింపుల్గా మూడు గంటల సేపు నా కష్టాలన్నీ చెప్తే అవన్నీ విని ఆవిడ చెప్పిన సమాధానం ఏమిటంటే ఇదంతా మనసే కదా అనేది అంతే నాకు బలసబ్బనారాయణ గారి వాక్యాలు గుర్తొస్తాయి అన్నమాట వారు కూడా ఇంతే ఏం మాట్లాడేవారు కాదు మాట్లాడకుండా ఎవరన్నా ఏదన్నా వచ్చి చెప్పుకుంటూ ఉంటే అలా ఊరగా వింటుండేవారు ఇదంతా లేనిదే కదా అనేవారు అతనిస్ట్ అట్లాగే వీరేమనేవారు మనసే కదా మనసు ఉన్నదా లేనిదా లేనిది కదా మరి ఇప్పుడు ఈ లేని జీవితం అంతా బదిలాడుతున్నావు ఎందుకు పెద్ద తాగాదా అది వంకర టెంకరగా ఉందని ఆ వంకర టెంకరను సరి చేయడానికి లేనిదాని లేని దాన్ని మనం ఎంత సరిచేస్తే మాత్రం సరి అవుతుందే లేదని తెలుసుకుంటే చాలు యాజ్ సింపుల్ యాజ్ ఇట్ చీకటి అంటే అందరికీ భయం ఉంటుంది ఏమిటండి చీకటి అంటే భయం ఎందుకు మీకు భయం అని అడిగామనుకోండి అమ్మో చీకటి అంటే భయం అండిపోయి అసలు చీకటిని స్మరించడానికే ఒప్పుకోడు ఇప్పుడు వాడు రాత్రి నిద్రపోతుంటే చీకటి కాబట్టి ప్రకాశం ఉంది మరి గాఢ నిద్రావస్థలో ఆ చీకటి ఆనందంగా అనుభవిస్తున్నాడు కదా హాయిగా నిద్రపోతున్నాడు కదా మెలకులోకి వచ్చిన తర్వాత మాత్రం చీకటంటే భయం అంటాడు దీన్ని బట్టి ఏం తెలిసింది చీకటంటే భయం అన్నవాడు కూడా గాఢ నిద్రావస్థలో ప్రకాశాన్ని అనుభవిస్తున్నాడు అదే భయాన్ని గనక అనుభవించి ఉంటే వాడికి చూడండి మానవ మనస్సు బుద్ధి ఎంత అల్పజ్ఞమో అటు కూడా జ్ఞానం ఉంది కాకపోతే ఎంత అల్పజ్ఞత ఒక అణువంత ఉంది వాటి జ్ఞానం ఆత్మకేమో హిమాలయ పర్వదంత కైలాస శిఖరం అంత జ్ఞానం ఉంటే దీనికి ఏమో మనోబుద్ధులకి ఒక ఇసుక రేణు అంత జ్ఞానం కానీ ఇప్పుడు మనకు వచ్చిన తగాదా ఆ ఇసుక మనం కైలాసం అనుకుంటున్నాం ఇది బ్రహ్మాజన్య జ్ఞానం చదవ నీవు ఆత్మ అయిన చో మనోజనితమైన రాగాది విషయములు నిన్ను అంటలేవు కదిలించలేవు కలత చెందించర్మములను ఆత్మయంతో ఆరోపించట చేత మనోజనిత వికారముల ఆత్మయందు కల్పించబడుచున్నవే గాని ఆత్మగా పెరిగినచో కలతలు నిన్ను కదిలించలేవు అయిపోయా స నిస్వరూప లక్షణం ఏమిటయ్యా నువ్వు నిత్యుడవు సర్వగతుడవు సర్వమయుడవు స్థాను కథలని వాడవు సనాతనుడవు సనాతన సనాతనుడు గట్టిగా మాట్లాడితే నీకంటే ముందు ఎవడూ లేడు నీ తర్వాత ఎవడు లేడు నీవు బ్రహ్మం ఈ నిర్ణయాన్ని నువ్వు గట్టిగా స్థిరపరుచుకో నీ గురించి నేనెవరన్న ప్రశ్న వచ్చినప్పుడు అర్లా ఆన్సర్ చెప్పేశారు నిత్య సర్వగత స్థాను అచలోయం సనాతన నువ్వు ఊరికే ఊహించక్కర్లా నేనెవరన్న ప్రశ్నకు ఊహించాల్సిన పని లేదు అక్కడేమి ఆల్రెడీ ఆ మార్గంలో ప్రయాణం చేసిన వాళ్ళు పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చేసారు బ్రహ్మ కల్పాంతం వరకు సరిపోయి ఆన్సర్ ఇచ్చేసారు అది ఏ కాలంలో సరిపోతుంది నిత్య సర్వగత స్థాను ఆచలో ఎం ఆ లక్షణాలతో నువ్వు ఉండడమే ఆ లక్షణాలతో